సో అదే అంటారు ఎప్పుడైతే ఈ దేహమునందు అన్ని ఇంద్రియముల ఎందు ఆ వెలుగు ప్రకాశం ప్రకాశం అంటే వెలుగంటే ఏం వెలుగు మనకి ఈ చిత్రకారులు తల వెనకాల ఇలా వెలుగు హ్యాలో పెడతాడు అలాంటిది ఏదో అనుకోకండి సున్నా అలాగ అలాగంటేమి ఉండవు ఇప్పుడు నా తల వెనకాల ఏదో అలా వెలుగుపోతా తిరిగేస్తూ ఉందనుకోండి అది ఏమని వాటిస్ దాట్ సమ్ సిల్లీ ఇమాజినేషన్ అలా ఏముండదు ఏదో పెడుతూ ఉంటారు హేలో ఒకటి పెడతారు దట్ ఈస్ నాట్ ది ప్రకాశ దెన్ వాట్ ఈస్ ది ప్రకాశ జ్ఞాన్ ఇప్పుడు తల వెనకాల అలా వెలిగిపోతావు ఏదైనా ఉందనుకోండి నేను వచ్చేప్పటికి తల వెనకాల వెలిగిపోతూ ఉందనుకోండి మీరందరూ చూసి దండం పెడతారు కానీ తలలోపల ఏమీ లేదనుకోండి అప్పుడు అప్పుడేం చేస్తారు అప్పుడు మనందరం కూర్చుని భజన చేయాల్సి ఉంటుంది ఏదో కూర్చున్నా కూర్చి చేయాల్సి ఉంటుంది అలాంటిది ఏదో చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏమి ఉపయోగం తల వెనకాల హేలో ఇస్ నాట్ ది విజ్ఞానము అది ప్రకాశం అంటే అప్పుడు అలా ఉన్నప్పుడు మీరు అని మీరు తెలుసుకోవాలి ఏమని వీడు ఎందు సత్వగుణము బాగా బర్ధిల్లి ఉన్నది అని మీరు తెలుసుకోవాలి లోకంలో ఒక దీని విషయంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉండే అవకాశం ఉన్నది అందుకోసం నేను చెప్తున్నాను రాముడు మంచి బాలుడు అని ఎప్పుడైనా రాముడు మంచి బాలుడు అంటే వాడు ఎందుకు కొరగాని వాడు అని వాడు ఏ పని చేయడానికి పనికిరాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు కొరకలేడు కొరకడు కొరకలేడు కూడా వాడు అలాగా అదే ముద్దు అవతారం బుద్ధ ముద్దు అవతారంలాగా బుద్ధ అవతారం అనుకో తప్పు బుద్ధుడు భగవాన్ బుద్ధుడు ముద్దు అవతారం లాగా అలా వెళ్ళి ఇలా వస్తాడు తప్ప అంతకుమించి వాడు ఎందుకు పనికిరాడు అది సత్వగుణం అది సత్వగుణం కాదది తమో గుణం ఓకే కాబట్టి యాక్టివ్ వే పర్పస్ఫుల్లీ యాక్టివ్గా ఉండడం కూడా సత్వగుణంలో ఉన్నటువంటి ఒక లక్షణమే పర్పస్ఫుల్లీ యాక్టివ్ నాట్ హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఈజ్ రజోగుణం తర్వాత ఆ యాక్టివిటీ గురించి కూడా వస్తుంది వచ్చినప్పుడు నేను ఇంకొంచెం విస్తారంగా చెప్తాను కాబట్టి ఆ శ్లోకం మనకు అర్థమైపోయింది కనుక మనం భాష్యం చూద్దాం సర్వద్వారేషు ద్వారములన్నీ అంటే నవద్వారే పులే దేహే అనందో ఆ ద్వారాలు కాదు ఇది మరి ఏ ద్వారములు ఆత్మన ఉపలబ్ధిద్వారాణి శ్రోత్రాదీని సర్వాణి కరణాని అది సర్వద్వారములు అంటే తేషు సర్వద్వారేషు ఆత్మన అంటే తనకు తెలుస్తూ ఉండేటువంటి ద్వారములు ఆత్మన అంటే తనకు అన్నిటికీ సచ్చిదానంద ఆత్మ అనుకోకూడదు అక్కడ సచ్చిదానంద ఆత్మ ఏమీ లేదు తనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఉపలబ్ధి అంటే తెలియడం కంచుతో చూడగానే తెలుసుకోవద్దు చూడగానే తెలుసుకోవద్దు ఇప్పుడు సమ్ ఇంజనీర్స్ ఉంటారు వారు చూడగానే తెలుసుకోథమైందంటాడు అలాంటి ఇంజనీర్లు చూస్తే ఆనందం అనిపిస్తుంది హీ నోస్ సో వాడికి మనం ఇంకా ఏదో మన ఆదృతాతో మనం ఏదైనా చెప్పబోతే మీరేం చెప్పకండి నాకు తెలిసిపోయిందంటే మరి ఎలాగంటే మేము చేసేస్తాం మీకెందుకు చేసేస్తా ఇంకో హోల్డర్ ఉంటాడు ఇంకో వర్కర్ వస్తాడు దద్దమ్మ వాడికి మనమే అని చెప్పాలి తరిగే చెవి అది కాబట్టి సర్వద్వారా అని అంటే చూడగానే తెలిసింది అంటే కన్ను వినగానే తెలిసింది అంటే చెవి ఆ చెవులు కన్నులు అలాగే జ్ఞానమును పొందేటువంటి ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కాబట్టి శంకరులు ఇక్కడ జ్ఞానేంద్రియములను మెయిన్గా చెప్తున్నారు నేను కర్మేంద్రియాలను కూడా కలిపి చెప్పాను బట్ మీరు జ్ఞానేంద్రియములను తీసుకోండి అంతఃకరణ బుద్ధే వృత్తి ప్రకాశ దేహే అస్మిన్ ఉపజాయతే ప్రకాశ అనగానే వెలుగు అని అనుకోకూడదు ఏమైందంటే ఈ వెలుగు ప్రకాశ అనే మాత్రం సరిగ్గా అర్థం చేసుకోకపోవడదు ఒక కారణము రెండవది చిత్రకారుడు ఏవో కొన్ని సింబాలిజమ్స్కి ఉడగట్టక తప్పదు ఇప్పుడు జ్ఞానమనే వెలుగుని చిత్రకారుడు చూపిస్తాడు చిత్రంలో చూపిస్తాడు ఈకనా కదా జ్ఞానమనే వెలుగును చూపించలేదు కాబట్టి ఏం చేస్తాడు హెడ్ వెనక్కాల ఒక వెలుగు పెడతాడు దాని అర్థం ఏంటంటే వారికి జ్ఞానమనే ప్రకాశము గలదు అని చిత్రకారుడు యొక్క అభిప్రాయం బహుశా అలా అయ్యి ఉండాలి టు బిగిన్ వెక్ ఇప్పుడు అలా ఉందో లేదో కానీ మొత్తానికి అదే అభిప్రాయం దట్ ఈస్ ఆల్ హీ కెన్ డూ అలా అర్థం చేసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాము ఒక తంత్రంలో ఈ సమస్య ఉంటుంది తంత్రంలో ఈ సమస్య ఉంటుంది ఏమిటి ఇలా చేపెడితే ఇక్కడి నుంచి ఏదో వెలుగు వస్తూ హౌ అలా ఎందుకు వస్తుంది ఇక్కడి నుంచి వెలుగు అయితే రూపాయలు అవన్నీ వస్తాయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తాయా ఎవరు చూపారు this is called tamoguna If you believe in that that becomes a nice example for tamoguna allaya luste rao eh alage talavaran kala edo halo pedte adi nijavanu meer anukuntunnaru neponi then you are in trouble you don't know anything properly kabatti ikkada prakasha ha ane daaniki aina artham endo vastunaru chudandi lokala buddhi yandu buddhi ataskarna vande buddhi it is functioning vritti hi it is functioning and ఈ దేహమునందు బుద్ధి ఉన్నది ఆ బుద్ధి ఇట్ ఈస్ ఫంక్షనింగ్ వెల్ ఇట్ ఈజ్ ఎ రైట్ అది యాక్టివ్గా చక్కగా జ్ఞానప్రకాశంతో వెలుగుతూ ఉన్నది అని అర్థం కాబట్టి ప్రకాశ శబ్దానికి ఇగో ఈ దీపముల వెలుగు వంటిది అని మాత్రం మీరు అదే ప్రకాశం అదే జ్ఞానము కూడా సదేవ జ్ఞానం అదే జ్ఞానం ప్రకాశమే జ్ఞానం అంతే తప్ప ఈ ఇంకా కొంతమంది చిత్రకారులు అలా వేస్తారు బొమ్మలు ఎవడో చెప్పిందని బట్టి వేస్తారు సో ఇలా కూర్చుంటే ఈ గుండెలో ఏదో జ్యోతి వెలుగుతోంది అని ఏదో అంటాడు అంటే వాడు జ్యోతి బొమ్మ గీసేస్తాడు అలా జ్యోతి బొమ్మ గీసేస్తే మీరు ఆయన హృదయంలో జ్యోతి ఏదో వెలుగుతూ ఉంటుందని అనుకోకూడదు అలా అలాగే అయినా ఎలాగో లోపల జ్యోతి ఎలా వెలుగుతుంది ఇక్కడో జ్యోతి ఇక్కడో జ్యోతిలా పెట్టింది అక్కడ అలా వెలిగిపోతుంటే దట్ ఈస్ దాన్ని ఎలా అలా వెలిగిపోతుందనుకోండి దీపం అంటే ఏదో దట్ ఈజ్ ప్రాబ్లం అలా ఏం వెళ్ళవు కాబట్టి ఫర్ దాట్స్ సేఫ్ మీరు ఇక్కడ ఏదో వెలుగుంది అక్కడ వెలుగుంది అక్కడ దీపాలు వెలుగుతున్నాయి అలాగే అనుకోద్దు మీరు ఇక్కడ వెలుగు అంటే ఒకటే వెలుగు అదేమిటి జ్ఞానం అనే వెలుగు చీకటి అంటే అజ్ఞానమనే చీకటి బస్ ఇట్నా హీ బాత్ కాబట్టి సత్వగుణ ప్రధానమైన వాడు దెబ్బ పండులాగా వెలిగిపోతూ ఉంటాడను లేకపోతే అలాగే అనుకోకూడదు అలాగే దెబ్బ పండులాగా వెలిగిపోతూ ఉండడు దెబ్బ పండులా ఉన్నాడంటే బాగా భోజనాన్ని బాగా చేస్తున్నాడని అది అలా అనుకోవాలి తప్ప సత్వగుణం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకప్పుడు ఉండొచ్చు కూడా కాబట్టి అలెగ్జాండర్ జ్యుమాస్ పేరు ఉంటారు మీరు అలెగ్జాండర్ జ్యుమాస్ He's a great Italian scholar and story-teller and a big author. He's a black guy. So, therefore, if you have any knowledge of the world, you will be able to do it. Okay? You will be able to know the knowledge of the world. If you are able to know the knowledge of the world, you will be allowed, you will be allowed, you will be allowed. What do you mean? ఏ కొంచెం వివేక జ్ఞానం గలవాడైనా ఈ సంసారమునందు సంసారమునందు ఆసక్తి పెట్టుకోవడం అన్నది సంభవమే కాదు సంసారం మీద ఆసక్తి పెట్టుకున్నాడంటే వాడు రజోగుణ ప్రధానుడు అయి ఉండాలి సత్వగుణ ప్రధానుడు ఎన్నడుగుతాడు ఇప్పుడు ఓ లక్షలు ఉందనుకోండి దీన్ని ఇంకో పది లక్షలు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడంటే వాడు సత్వగుణం వాడు ఎలా వాడు రజోగుణం వాడే ఎందుకంటే చూడండి దానంతటది పెరిగిందనుకోండి అది పర్వాలేదు మీరు లోభపూర్వకంగా దాన్ని పెంచారనుకోండి అది రజోగుణము దానంతటది పెరిగిందనుకోండి ఇట్స్ ఓకే నథింగ్ రాంగ్ ఇన్ ఇప్పుడు మీరు పంట పండించారు పంట పండిస్తే నలభై వస్తాలు పండడానికి బదులు యాభై వస్తాలు అనుకోండి దాన్ని లోభమో దాని లోభమో మీరు యాభై బస్తాలని దాచిపెట్టి ధర పెరగడం కోసం దాచిపెట్టి అలాగే ఉన్నారనుకోండి లోభము అంటారు కాబట్టి సో ఎనీవే వైరాగ్యము తర్వాత రోజు సత్వగుణం బాగా వర్ధిలినప్పుడు శాంతి ఉంటుంది శాంతి మనిషి చాలా నిబ్బరంగా ఉంటాడు అశాంతి ఉండదు అశాంతి గలవాడు అలా ఊహలు అల్లేసుకుంటూ ఈ ప్రపంచమంతా కూడా తనకి విరుద్ధంగా తన కోసం తనని చెడగొట్టడం కోసమే ఉందనేటువంటి ఒక భ్రమలో బతికొస్తూ ఉంటాడు అదంతా అశాంతి అదంతా అశాంతి శాంతిగా ఉంటాడు హార్మోని సమరసత పీస్ హార్మోని క్వైట్ శాంతంగా ఉంటాడు అది అంటే సత్వగుణము బాగా వర్ధిల్లిన్నదనమాట రజోగుణం వాడు ఎప్పుడూ కోపంతో మండి పుడుతూ ఆ తేడా రజోగుణం తర్వాత వస్తుంది తర్వాత అలోభము ఔదార్యం ఉంటుంది సత్వగుణ ప్రధానుడిగా అలోభము లోభం ఉండదు ఔదార్యం ఉంటుంది తర్వాత నిష్కామత ఉంటుంది నిష్కామంగా ఉంటుంది ఏ కోరికలోనే ఉండవు కోరికలన్నీ రజోగుణము ఏ కోరికలో ఉండవు శాంతి అంటే కోరికలు ఉంటే అక్కడి నుంచి వస్తుంది తర్వాత భోగ భోగమునందు ప్రీతి ఉండదు ఏదో భోగం ఉంటుందంటే భోగమునందు ప్రీతి ఉండదు సో అలాగే సంగ్రహమునందు ప్రీతి ఉండదు సంగ్రహం అంటే పోగేయడం ఆ వృద్ధి కావో ఆ వృద్ధి కావో సంగ్రహం అంటే ఇప్పుడు అది చొక్కాలు ఉన్నాయనుకోండి యాభై చొక్కాలు పెట్టుకోవడం ఏం చేసుకుంటారు యాభై లోన్ నీడ్ ఫిఫ్టీ షార్ట్స్ పెడీజార్ పోగేయడం సంగ్రహం అదంతా కూడా రజవ వస్తుంది సత్వగుణంలో ఇవన్నీ ఆబ్సెంట్గా ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సత్వగుణం బాగా ఉన్నప్పుడు కర్మలను చేసేప్పుడు స్మూద్గా చాలా కరెక్ట్గా కర్మలను చేయటం ఉంటుంది సత్వగుణం యొక్క ఆ పరిమళము ఆ సుగంధము అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎలా అయితే పద్మం వికసిస్తే సుగంధము అంతటా వ్యాపిస్తుందో ఆ సత్వగుణము బాగా వర్ధిల్లినటువంటి మహాత్ముడు కనుక ఉన్నట్లయితే ఆ సుగంధము చుట్టూ పరిమళం అంతా వ్యాపిస్తూ అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ సత్వగుణ తదేవ జ్ఞానం ఆ ప్రకాశమే జ్ఞానం అంటే మళ్ళీ ప్రకాశము అంటే వెలుగును జ్ఞానం అంటే మరొకటి వ్యక్తులేవారు అంటే వెలుగులోవి ఏ ఉండవు ప్రకాశమే జ్ఞానము యదా ఏవ ప్రకాశ జ్ఞానాఖ్య ఉపజాయతే ఆయన గొప్ప ఎన్నిసార్లు అంటున్నారు ఎందుకంటే అట్లీస్ట్ ఇన్నిసార్లు అంటేనైనా మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారనే ఒక ఆశ సో ప్రకాశము ఇటువంటి ప్రకాశం ఏవం ప్రకాశ ఇటువంటి ప్రకాశం అంటే మళ్ళీ ప్రకాశం వెనకాల డిస్క్ పెట్టాల ఎలా వెలుగుతో నబ్బెబ్బే కథల్లో జ్ఞానాఖ్య జ్ఞానం అనే పేరు కలిగినటువంటి ప్రకాశం ఎప్పుడైతే కలుగుతుందో పుడుతుందో ఇప్పుడు ఏమవుతుంది సదా జ్ఞానప్రకాశేన లింగేనా విద్యా అప్పుడు తెలుసుకోవాలి మనకి తెలుసుకోవాలి ఆ జ్ఞానం అనే వెలుగు లింగము అంటే సూచన ఇప్పుడు పొగ చూశారనుకోండి మీకు వెంటనే ఏం తెలుస్తుంది నిప్పుణ్ణి అని తెలుసుకుంది పొగను చూసి నిప్పు తెలుసుకుంటుంది కాబట్టి పొగకేమని పేరు లింగము అని పేరు దేనిని బట్టి మనకి తెలుస్తూ ఉంటుందో దానిని లింగము అని అంటారు టెక్నికల్ వర్డ్ అదే మీరు అలా గుర్తుపెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఈ లింగాలు ఎప్పుడైతే కనపడతాయో అంటే జ్ఞానప్రకాశము ఈయన మాటలో ఈయన చేతలో ఈ వ్యక్తి యొక్క చేతలో అతను ఆలోచించే విధానంలో మనకి తెలుస్తూ ఉంటుంది ఆలోచించే విధానము కూడా ఆ జ్ఞానం యొక్క వెలుగు బాగా కనపడుతూ ఉన్నది అని కనుక మీకు తెలిసి మీకు అలా కనపడితే అదే లింగము దేనికి లింగము సత్వగుణానికి లింగం అంతేకాని మీ ముందు వచ్చి సత్వగుణం ఇదిగో నేను సత్వగుణాన్ని నేను డ్యాన్స్ ఏమీ చేయదు అది సత్వగుణానికి లింగం ఇతరుల ఎందు మీరు సత్వగుణాన్ని తెలుసుకోగలుగుతారు మీయందు కూడా మీరు సత్వగుణాన్ని తెలుసుకోగలుగుతారు ఎందుకు తెలుసుకోవడం మీయందు మీరు సత్వగుణాన్ని తెలుసుకుంటే వీఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని తెలుస్తుంది ఇతరుల ఎందుకు సత్వగుణాన్ని మీరు చూసినట్లయితే ఆయన ఆ మనం ఫాలో అవ్వచ్చు కూడా మీకు తెలుస్తుంది మీరు సత్వగుణం కలిగిన మహాత్ముణ్ణి అనుసరించాలి తప్ప రజోగుణం వాడి జోనికి వెళ్ళకూడదు ప్రజోగుణం వాడి జోనికి వెళ్ళేటంటే వాడు మీరు ఇచ్చినేద ఏదో పెట్టేస్తాడు ఏదో పని పెట్టేస్తారు ఏదో పని పెట్టేస్తారు మొత్తం సిటీలో అంతా అడ్వర్టైజ్మెంట్లు పెట్టు కట్టేస్తారు కదా అది పనిపెడతారు అప్పుడు ఒక పెద్ద కట్ట కొట్టారు చేసుకుని తాళ్ళు కట్టుకుని ఎక్కడ స్తంభం కనబడితే అక్కడ కట్టుకుంటూ కూర్చోవాలి వారం రోజులు అదే పని రజోగుణం కలవాడ దగ్గరికి వీళ్ళు వెళ్ళారంటే వాడు ఏదో పని పెడతాడు మీకు పని పెడుతున్నాడు అనేప్పటికీ యూసీబీఐ ఎలా ఇదేదో రజోగుణం కేసులాగా ఉన్నది అయితే పీపుల్ ఆర్ దెమ్స్ రిజోగునీస్ want to టు డూ థింగ్స్ దే డోంట్ వాంట్టు నో ఎనీథింగ్ చికీర్షవహా నటు జిజ్ఞాసవహి నాకు కర్ణహే అనే ఉంటాడు సరే నీకు పెద్దవాడు దొరికాడు వాడు ఏదో పెడతాడు నువ్వు చేస్తూ ఉంటాడు కరెక్టే కాదు దానికి కర్మయోగం అని పేరు పెట్టడం దాంతో ఇంక వాడు దాంట్లో పడి అలాపోతూ ఉంటాడు కర్మయోగం అయితే పర్వాలేదు ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు ది కర్మలైట్స్ ఓకే అదర్వైజ్ దర్ ఈస్ ఎ నేమ్ ఫర్ ఇట్ అని మీకు చెప్పగానే మీరు పట్టుకుంటారు అన్నట్టు చూద్దాం ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రిప్ ట్రిప్ అంటే ఎలా ఉంటుంది ఊరికే బస్సులు రైళ్ళు ఎక్కి ఎక్కి పనులు తీసి తీసి కష్టపడి కష్టపడి కష్టపడి రోడ్డుకి చేరుకుంటారు అక్కడ ఏమి ఉండదు మళ్ళీ వాపస్ వస్తారు దట్ ఈస్ కాల్డ్ ట్రిప్ అలా అయిపోతుంది అస్ట్ కాబట్టి ఆ లింగాన్ని బట్టి మనం తెలుసుకోవాలి విద్యాత్ విద్యాత్ అంటే తెలుసుకోవాలని అర్థం ఏదో జ్ఞానే ఓకే వివృద్ధం ఏమ ఏమిటి తెలుస్తుంది వివృద్ధం ఉద్భూతం సత్వం ఇతి ఉత అపి ఉత అంటే అపి అనర్థం ఆ శ్లోకంలో ఉతా అని కదా దాన్ని బట్టి తెలుసుకోవాలి ఈయన జ్ఞానప్రకాశం బాగా పెరిగింది దాన్ని బట్టి సత్వగుణం కూడా బాగా వర్ధిల్లింది అని మీరు తెలుసుకోవాలి ఇతరులు ఎందే అక్కర్లేదు ఇతరుల ఎందు కావచ్చు మీ ఎందు కూడా కావచ్చు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ మనస్సును పరిశీలిస్తూ ఉండాలి ఒకటి ఎగ్జామిన్ యువర్ మైండ్ ఒకటి పే అటెన్షన్ టు ది మైండ్ మనస్సును ఎప్పుడైతే మీరు అటెంటివ్గా పరిశీలిస్తూ ఉంటారో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ మనస్సు యొక్క స్థితిగతులు అర్థమైపోతాయి అది రజోగుణంలో ఉంటే తక్కువ అని తెలుస్తుంది తమో గుణంలో ఉన్నా తెలుస్తుంది తెలిస్తే ఏమవుతుందో తెలుసు అండి ఆ గుణములు అవి బాగా డౌన్ అయిపోతాయి ఈ యొక్క ప్రభావం చేత మీకు సత్వగుణము బాగా అభివృద్ధికి వస్తుంది కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి మంచినీళ్ళు తాగా అనుకోండి సత్వగుణం పక్కన కోక్కు పెట్టుకుని తగ్గనుకోండి అది రదోగు అమెరికాలో ఒక ఆయన పాఠం వేదాంత పాఠం బ్లాక్ కాఫీ పెట్టుకుంటాడు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ అమెరికన్ బ్లాక్ కాఫీ అంటే వాళ్ళు బ్లాక్ కాఫీ తాగుతారు నో షుగర్ నో మిల్క్ బ్లాక్ కాఫీ మీకు తెలుసు ఉంటుంది అది మధ్య ఎలా తెలుసుకుంటూ ఉన్నా అది బ్లాక్ కాఫీ అంటే అది హైలీ రాజస్య కిటెయిల్స్ ఆ కఫీన్ సిస్టంలో చాలా రజోగుణాన్ని కలిగిస్తుంది అలా చేసినట్లయితే అది రజోగుణం కాఫీ పెట్టుకు తాగుతో పాఠం చెప్తే రజోగుణం నీళ్ళు పెట్టుకు తాగుతో పాఠం చెప్తే సత్వగుణం నన్ను నేను సత్వగుణానికి అంటే విద్ధి వస్తోంది లోభ ప్రవృత్తిరంభ రజస్చేతాన్ని జాయంతే వివృద్ధే భరతషభ ఈ శ్లోకం డేంజరస్ శ్లోకం డేంజర్ శ్లోకం మీరు చాలా ఓపెన్ మైండ్తో వినాలి ఓకే సో మన చాలా రజోగుణం ఉంటుంది జనుల్లో సో జను నిండా రజోగుణమే ఉంటుంది ఇందులో ఆధునిక కాలంలో ఈ సంసారం చాలా రాజస్వంగా తయారవుతుంది సపోజ్ మీకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇంటర్నెట్ సెల్ ఫోన్లు రెండు మూడు ఒక్కో సెల్ ఫోన్లో రెండు సిమ్లు సో మీకు సో మెనీ అకౌంట్స్ ఉన్నాయనుకోండి ఇవాళ ఇంటర్నెట్ బస్ అనుకోండి అంటే మీరు బాధ రజోగుణంలో మాట్లాడతారు యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంచేతనే అమెరికాలో ఇంటర్నెట్ కేర్ఫుల్ ఉన్నాయి కొన్ని కొన్ని హోటల్స్ ఉంటాయి ఆ హోటల్లో మామూలు ఫైవ్ స్టార్ హోటల్స్ అవి మామూలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే కూడా ఖరీదు ఇంకా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఆ హోటల్లోకి విశేషం ఏమిటంటే ఇంటర్నెట్ ఉండదు కాబట్టి మీరు ల్యాప్టాప్ మీరు పట్టుకెళ్ళినా అక్కడ ఇంటర్నెట్ ఉండదు కాబట్టి ఇంటర్నెట్ లేకుండా ఉండడం కోసం మీరు ఎక్స్ట్రా పే చేయాల్సింది ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటెడ్ పెట్టించుకోవచ్చు ఇంకా ఇంకొకటి ఉంది అమెరికాలో ఇంకో సిస్టం అంటే అక్కడ రయోగుణం బాగా పెరిగిపోయిందో చదువు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని హెలికాప్టర్లో ఎక్కించుకుని మీకు తెలియని ఒక అందమైన చోటుకి తీసుకెళ్తారు అంటే ప్రకృతితోటి అంద ప్రకృతి అందసంధాలతో బాగా విరాజిల్టువంటి ఒక చోటుకి తీసుకెళ్తారు ఏకాంత స్థానం సహజంగానే అది ఒక అడవిలోనో ఒక లోయలోనో ఉంటుంది అటువంటి ప్లేస్లు మీకు ఇండియాలో దొరకవు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఫారెస్ట్లన్నీ కూడా కొట్టేసి మనం ఇల్లు కట్టేసినాము కాబట్టి ఇండియాలో మీకు అలాంటి ప్లేస్ దొరకడం కష్టం కానీ అమెరికా ఇలాంటి చోట్ల బాగా దొరుకుతాయి అక్కడ దాంట్లో దింపేస్తారు ఒక వ్యాలీలో దింపేస్తారు పక్కనే ఒక చిన్న నది లేకపోతే కొండకాలులో ప్రవహిస్తూ ఉంటుంది ఇటువంటి కొండలు ఎటు చూసినా చెట్లు పక్షులు అవి ఉంటాయి అక్కడ చిన్న హక్కు ఉంటుంది మీకు కావాల్సిన భోజనం ఏర్పాటు న్యూస్ పేపర్ ఉండదు రేడియో ఉండదు టీవీ ఉండదు ఇంటర్నెట్ వైఫై ఉండదు మిమ్మల్ని అక్కడ దింపేసి హెలికాప్టర్ మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తుంది మూడు రోజులు ఇవేమీ లేకుండగా ప్రకృతిలో ఉంటూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆహారంతో సర్దుబాటు చేసుకుంటూ యూ హెవ్ టు లీవ్ లైక్ దట్ ఫర్ త్రీ డేస్ దానికి చాలా హెక్ దానికి చాలా హెవీగా ఛార్జ్ చేస్తారు చాలా హెవీగా ఛార్జ్ చేస్తారు మామూలుగా ఛార్జ్ ఎన్ని చేస్తారు ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటే ఛార్జ్ చేస్తారు ఫోన్ అవైలబుల్గా ఉంటే ఛార్జ్ చేస్తారు పేపర్లు ఉంటే ఛార్జ్ చేస్తారు టీవీ ఉంటే ఛార్జ్ చేసి ఇది ఆపోజిట్ ఇదంతా దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు రుజోగుణము బాగా పెరిగిపోయి ఉన్నది సమాజంలో ఇండియా ఇస్ గోయింగ్ త్రూ ద సేమ్ స్టెప్స్ ఎనీవే సో రజస్సు బాగా పెరిగింది అన్నదానికి లింగమేమి ఇందాక లింగం చెప్పారు దానికి లింగము అంటే చిహ్నము అని అర్థం గుర్తు అదే అంటున్నారు రజస ఉద్భూత ఇదం చిహ్నం అయ్యా రజస్సు బాగా టాప్లో ఉంది బాగా అభివృద్ధిలో ఉంది అన్నదానికి ఇది గుర్తు ఏవి గుర్తులు అంటే రెండు మూడు నాలుగు గుర్తులు చెప్తున్నారు అవి మనలో ఉంటే మనకి తెలిసిపోతూ ఉంటుంది ఏ మేరకు ఈ లక్షణాలు మన ఎందు ఉంటే ఆ మేరకు మన ఎందు రజోగుణము ఉన్నది అని తెలుస్తూ ఉంటాను తెలియాలి తెలిస్తే తెలియడం యొక్క పవరు చాలా గొప్పది తెలియడం అన్నది ఎంత పవర్ఫుల్ అంటే ఇది రజోగుణము అని తెలిసిన వెంటనే ఈ నుంచి అది ఫ్రీ అయిపోతారు మీరు దాని నుంచి బయటపడుతుంది అది పవర్ ఆఫ్ నాలెడ్జ్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ చాలామంది ఏమనుకుంటారంటే కర్మకి పవర్ ఉందనుకుంటారు కర్మకి ఏం పవర్ ఉందో ఏమీ లేదు పవర్ అంతా కే ఉంది నాలెడ్జ్ ఈస్ పవర్ అది మనీ ఈజ్ పవర్ వాట్ ఈజ్ పవర్ నాలెడ్జ్ చేసుకోవాలి మనీ ఈజ్ నాట్ దట్ మచ్ పవర్ నాలెడ్జ్ చేసుకోవాలి ఈ లక్షణాలు ఏమిటా లక్షణాలు శ్లోకం అనేసామా అన్నామ శ్లోకం లోభ మొదటి లక్షణం లోభం లోభం మొదటి లక్షణం ఈ లోభి ఉన్నాడంటే లోభితో దృష్టాంతం చెప్తారు వాడు తినడు ఇతరులను తిననివ్వడు దానికి దృష్టాంతంగా ఏం చెప్తారు ఏమనుకోరు కదా దృష్టాంతం గడ్డి మేటు దగ్గర అదే దృష్టాంతం గెడ్డి రైతు గడ్డి మేటు గడ్డి మేటో కలిసి కదా ఫాడర్ అనమాట ఆ ఫాడర్కి కాపలా పెడతాడు పశువులు తినేయకుండా కాపలా పెడతారు మనుషులు తినేది కదా నీకేంటి కదా తినేసేది అంటే ఇటు వెళ్ళి పశువులు తినేయకుండగా కాపలా పెడతాడు దేన్ని కాపలా పెడతాడు కుక్కని కాపలా పెడతాడు ఈ కుక్క ఏం చేస్తుంది పశువులు దగ్గరికి రానివ్వడు అది చేసి భౌ భో అని అది చేసి బెదర కొట్టేసి పని చేస్తుంది ఏదైనా ఆవు అలా వీపుతూ ఓ నాలుగు గడ్డి పరకలను తీక్కుని అవ్వకుండా కదా ఆవు అది పీకనివ్వదు కుక్క అక్కడ కాపలా ఉంటుంది గడ్డి మేటుకి ఒక్క ఏ పశువుని గడ్డి లేకుండా తీసుకొనివ్వడు పోనీ తనేమన్నా తింటుందా గడ్డి చేయదు లోభి లోభ ఎలా ఉంటాడు లోభి తను డబ్బు ఖర్చు పెట్టడు ఇంట్లో వాళ్ళని ఎవరిని ఖర్చు పెట్టాడు తను దానం చేయడు ఇతరులను దానం చేయడు తను అనుభవం తను భోగాల్ని పొందడు ఇతరులను భోగము పొందనివ్వడు ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకోండి ఇంట్లో వాళ్ళు వీడికి తెలియకుండా రహస్యంగా భోగాల్ని అనుభవిస్తారు లోభి కొద్దిగా ఎలా మీకు చెప్తున్నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి డబ్బు ఇవ్వడు వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం ఎక్స్ట్రా తెప్పించి అది సరఫరా చేసి బార్త సిస్టంలో కావాల్సింది తెచ్చుకుంటారు లోభంటే అలాగే స్కూల్ ఫీజుకి రెండు వందల వందలు కొండే వీడు రెండు వందల యాభై అని చెప్పేసి దబాయిలు పట్టుకుపోయి ఆ యాభై మరి ఏం చేస్తారు లోభ ఇంట్లో వాళ్ళని అన్ని రాంగ్ మెథడ్స్లోకి పంపించినట్టు అవుతుంది ఈ లోభం అనేది ఎక్కడైతే ఉండదో లోభం అంటే ఇలాగానే చెప్పాను ఏ వస్తువు జీవితానికి ఆవశ్యకమో అది లభించినప్పటికీ అవసరమైనంత మేరకు లభించినా కూడా సంతోషం అనేది మరింత ఎక్కువగా దానిని పోగు చేసేటువంటి తీవ్రమైన లాలసత్వం ఏది లాలసత ఏది దానికి లోభము పేరు ఇప్పుడు చెట్టు నిండా పళ్ళు కాసిందనుకోండి అది లోభం కాదు దాన్ని లోభం అనుకూడదు ఆ పళ్ళన్నీ కోసమని మూటగట్టును లోపల పెట్టుకున్నారనుకోండి అవి పై నుంచి ఒక్కొక్క పండే తీసుకు తింటుంటే అడుగు నుంచి ఒక్కొక్క పండే కుళ్ళుతో ఉంటుంది అది లోభం ఓకే కాబట్టి ఎక్కడైనా సంపద సహజంగా ఉన్నట్లయితే వాళ్ళు లోభులు మనం అనుకోకూడదు కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి లోభము అనేది అర్థం అర్థం చేసుకోవాలి లోభ లోభం ఉందంటే అది రోజు లోభం ఉండకూడదు సో ప్రవృత్తి ఆరంభ అని ఉన్నాయి ప్రవృత్తి అంటే యాక్టివిటీ ప్రవృత్తి అంటే యాక్టివిటీ ఆరంభ అన్నా కూడా యాక్టివిటీయే అది కూడా యాక్టివిటీకి సంబంధించిందే అయినా కూడా రెండింటిలో భేదము కలదు ప్రవృత్తి అంటే ఏమిటంటే ఏదైనా ఒక పరిస్థితి ఘటిల్లినప్పుడు అంటే ఆ పరిస్థితి మీ ముందు వచ్చినప్పుడు మీరు రెస్పాన్స్ ఇస్తారు దానికి ప్రవృత్తి అంటారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది భోజనానికి కూరలు ఏంట్లోనూ ఏమైనా వెళ్ళి కూరలు తెచ్చుకుంటే కూరలు అయిపోయింది అనగానే మీరు గొడుగు ఎండ ఎండవ బానం ఉంటే గొడుగు ఒకటి వేసుకుని సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా మంచి కూరలు చూసి తెచ్చుకుంటారు దట్ ఈజ్ కాల్డ్ ప్రవృత్తి అంటే ఆయా సందర్భానికి తగినట్టుగా మీరు ప్రవృత్తిల్లుతారు ప్రవృత్తి అంటే ప్రవృత్తిల్లుట ఇప్పుడు ఆఫీసు సోమవారం వచ్చిందనుకోండి ఇది ఆదివారం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి న్యూస్ పేపర్ చదువుతో కూర్చుంటారు ఆదివారం వచ్చిందని సోమవారం వచ్చిందనుకోండి ఏం చేస్తారు యు గెట్ అప్ ఎర్లీ టేక్ బాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో టు బి ఆఫీస్ దట్ ఈజ్ కాల్డ్ ప్రవృత్తి ఆ సందర్భానికి తగ్గట్టుగా మీరు యాక్టివ్గా పనిచేయుట దాన్ని ప్రవృత్తి అంటారు అయితే మరి ప్రవృత్తి రుజోగుణం ఎలా అవుతుంది అంటే చూడండి ప్రవృత్తి అంటే యాక్టివిటీ ఈ యాక్టివిటీ ద్విధము ఒకటి తీవ్రమైన రాగద్వేషములకే ప్రేరితమైన ప్రవృత్తి రెండవది నిష్కామ ప్రవృత్తి అంటే స్పాంటేనియస్ ప్రవృత్తి సహజ సిద్ధమైన ప్రవృత్తి సహజ సిద్ధమైన ప్రవృత్తి అది తీవ్రమైన రాగద్వేషములు చే ప్రేరితమైన ప్రవృత్తి రజోగుణము అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవోకుండా ఎగ్జాంపుల్స్ చెప్పాలి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే వశిష్ఠుడు ఎలా చేశాడు వాగుదేవుడు అని ఆ ఎగ్జాంపుల్స్ చెప్తే కాబట్టి విశ్వామిత్రుడిది రజోగుణం వశిష్ఠుడిది సత్వగుణం అని చెప్పారనుకోండి మీరు తలకాయ బాగానే ఊపుతారు కానీ జీవితానికి దగ్గరకు రాదు ఇప్పుడు రావణాసురుడు రజోగుణే విభీ విభీషణుడు సత్వగుణి కుంభకర్ణుడు తమో గుణి బాగుంది పురాణం బాగుంది అలాగా మనలో వాళ్ళ రావణాసురుడు ఉన్నాడు వాడి మాట ఏమిటి మనలో రావణాసురుడు ఉన్నాడు మీరు మీ ఇతరులను మీరు ఎప్పుడైనా కష్టపెట్టారా వాళ్ళ మనస్సుకి కష్టాన్ని కలిగించారా వాళ్ళ దేహానికి కష్ట కష్టాన్ని కలిగించారా పరుషంగా మాట్లాడి వాళ్ళ మనస్సుకి వాళ్ళకి ధనమోది ఇవ్వకుండా సమయానికి ఆహారాన్ని సప్లై చేయకుండగా వాళ్ళకి చేయాల్సిన సేవ చేయకుండా దేహానికి మీరు ఎప్పుడైనా కష్టాన్ని కలిగించారా కలిగిస్తే ఆ సందర్భంలో మీరే రావణాసురుడు వాళ్ళు అనుకుంటారు కూడా వీడు మోహన్ ఇచ్చారు వీడు రావణాసురుడు రా ఎందుకంటే రావయతి ఇది రావణ దుఃఖ పెట్టి రావణాసురుడు కాబట్టి అది రజోమునం పని చేయాల్సిన సమయంలో పడుకుని నిద్రపోయారా ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి ఆ ట్రైన్ ఏడు గంట ఏడు గంటలకు వచ్చి ట్రైన్ రావాల్సిన ఏడు గంటలకు వస్తుందంటే అర్థమైతే ఎనిమిదింటికి వస్తుందన్న వన్ అవర్ డిస్కౌంట్ ఎప్పుడు కూడా వన్ అవర్ డిస్కౌంట్ అది మామూలుగా మన బీబీ నగర్కి అరగంట ముందు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్కి గంట లేటుగా వస్తుంది ట్రైన్లన్నిటి యొక్క లక్షణం అది అన్ని ట్రైన్లకే అది ఒక స్కీమ్ అది ఒక సౌత్ సెంట్రల్ రైల్లో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు వ్యవస్థలు చేసుకొచ్చుకున్నారు దే డోంట్ నో హౌ టు చేంజ్ ఇట్ సో కాబట్టి అది కెంటర్లేట్ వస్తుంది కాబట్టి వీడు కనీసం ఏజెంట్గానే నిద్రలేచి స్నానం చేసూ చేయకో స్టేషన్లో ఆ రైలు వచ్చేపటికి ఉండాలా వీడు నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటే వాళ్ళు వచ్చి పాపం ఆ స్టేషన్లో పిల్లలతోటి అలా కూర్చుని ఉంటారు వీడు అక్కడెక్కడో ప్లేట్ ఇది ఏమో దేశాలు భక్షించి అప్పుడు తయారవుతాడు అక్కడ వస్తే వాళ్ళు ఫోన్లో ఎప్పటికైనా వచ్చేయో సంతోషిస్తాను అంటే సమూహం ప్రధానంగా ఏం అంటే కుంభకర్ణుడు అనమాట కాబట్టి విభూషణుడు మనలోనే ఉంటాడు రావణుడు మనలోనే ఉంటాడు కుంభకర్ణుడు మనలోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ మన జీవితానికి దగ్గరగా ఉండాలి ఎందుకంటే ఇది జీవితం అనే చదవాలి మీరు భగవద్గీత చదువుతున్నారా జీవితాన్ని చదువుతున్నారా ఎప్పుడైనా చెప్పాను ఈ మాట మీకు జీవితం అనే పుస్తకాన్ని చదవాలి భగవద్గీత ఇంకే హెల్ప్ఫుల్ జీవితం అనే గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రవృత్తి అంటే రాగద్వేష ప్రేరితమైనటువంటి ప్రవృత్తి అంటే అలాగా నాకు సుఖం కావాలి అనే ఇచ్చచేత ప్రేరితులై మీరు కనుక ఏదైనా పనిచేసినట్లయితే అది రజోగుణం అది ఆ రకమైన ప్రవృత్తి రజోగుణం నాకు నాకు భోగంగా ధనము కావాలి ఇచ్చ సుఖము అంటే భోగము లేకపోతే ధనము నాకు డబ్బు కావాలి అనే ఇచ్చతోటి కనుక మీరు ప్రవర్తి లేనట్లయితే అది రజోగుణం అవుతుంది ఇప్పుడు మంచిగా చెడాలని నేను చూసుకోండి సపోజ్ యు ఆర్ యాక్టింగ్ ఫర్ మేకింగ్ మోర్ మనీ దట్ ఈజ్ రజోగుణ యు ఆర్ యాక్టింగ్ ఫర్ మేకింగ్ మోర్ ప్లెషర్స్ దట్ ఈజ్ రజోగుణ ఇప్పుడు కొంపల్లిలో ఏదో థీమ్ పార్క్ ఏదో ఉండే అక్కడ భోజనాలు రాత్రిపూట భోజనాలు అద్భుతంగా ఉంటాయి అని మీరు అదేదో బస్సులో ఎక్కువ వెళ్ళి పంపల్లో వెళ్ళి డిన్నర్ చేసి వచ్చారనుకోండి ఆ ప్రవృత్తిని ఏమంటారు ప్రజలు సాయంకాలం పూట లఘువుగా ఒక చారు అన్నం తినేసి లఘువుగా ఓ చపాతి ఓ పుల్కా చారు అన్నం తినేసి ఉన్నారనుకోండి అది ప్రవృత్తే దానికి ఎక్కడికో వెళ్ళి అది ఆ భోజనం చేసి వచ్చారనుకోండి దాన్ని ఏమంటారు అది సప్లం కవతి ప్రవృత్తి ఉంటున్నాయి ప్రవృత్తి ఉండదని మీరు అనుకోండి ఎటువంటి ప్రవర్తి సుఖమునందు అంటే భోగమునందు ధనమునందు ఇచ్చే చేత దానివల్ల పుట్టేటువంటి రాగద్వేషముల చేత ప్రేరితుడై చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా రెస్పాన్సెస్ అన్నీ కూడా యాక్షన్స్ అన్నీ కూడా రజోగుణమును అవి రజోగుణమునకు చిహ్నమును మనిషి యాక్షన్ బట్టి మీరు తెలుసుకుంటుంది ప్రవృత్తి ఇక ఆరంభ ఆరంభ అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ రెస్పాన్స్ ఒక పరిస్థితికి వచ్చే రెస్పాన్స్ని ఆరంభమన్నారు మీరు ప్లాన్ వేసి సంకల్పం చేసి ఒక పనిని మొదలు దాన్ని ఏమంటారు ఆరంభ ఇప్పుడు ఆఫీస్ టైం అయింది యూఆర్ ఆల్రెడీ అన్ ఎంప్లాయీ ఆఫీస్ టైం అయింది దట్ ఫార్ స్టార్ట్ అండ్ గో దట్ ఈస్ కాల్డ్ ప్రవృత్తి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి ఒక పార్ట్ టైం బిజినెస్ మొదలుపెట్టారనుకోండి దట్ ఈస్ కాల్డ్ ఆరంభ లేకపోతే ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక లంచం వచ్చేటువంటి పరిస్థితి ఒక దాన్ని మీరు అక్కడ ప్లాన్ చేసి పెట్టారనుకోండి దట్ ఈజ్ కాల్డ్ ఆరంభ సో ఆరంభ అంటే టు బిగిన్ సంథింగ్ అయితే మీరు అనొచ్చు ఏమండి సంథింగ్ టు బిగిన్ సంథింగ్ అన్నది తప్పు అయిపోతున్నాను నేను తప్పు అవుతుందని నేను అన్నానా తప్పని నేను చెప్పట్లేదు తప్పు ఒప్పులు మీరే చూసుకోండి శ్రీకృష్ణుడు కూడా ఇది సత్వము ఇది రజస్సు ఇది తమస్సు అని చెప్పి ఊరుకుంటాడు ఆయన ధర్మాధర్మ విచారం చేయడం ధర్మాధర్మాన్ని మీరే చూసుకోండి మీకు తెలుసో తెలియదు అధర్మం బంధిస్తుంది ధర్మం కూడా బంధిస్తుంది ఇది గీతాశాస్త్రం ఇది కర్మశాస్త్రం కాదు కర్మశాస్త్రం అయితే అధర్మాన్ని పక్కన ధర్మాన్ని చెయ్యి ఇది అలా కాదు ఇక్కడ ఇక్కడ ధర్మాధర్మంలో రెండింటి ఎందు ఉండేటువంటి బంధాన్ని మనం ఇక్కడ గమనించే పరిస్థితి చేస్తాం వస్తు కాబట్టి ఆరంభ మీరు యు బిగిన్ సంథింగ్ టు బికమ్ రిచ్ దట్ ఈస్ కాల్డ్ రజోగుణ ఇప్పుడు హనీమూన్కి వెళ్తున్నాడండి అది సత్వగుణం అని చెప్పమంటే నేను ఎలా చెప్పగలుగుతాను అది సత్వగుణం కాదు మరి ఏమిటది రిజవగుణము అది తప్ప ఉప్ప తప్ప నేను చెప్పట్లేదు అంట్లో తప్పే ఉంది హనీమూన్కు వెళ్ళొచ్చు తప్పేం కాదు తప్పేం కాదు హనీమూన్కు వెళ్ళచ్చు హనీమూన్కి వెళ్ళేప్పుడు డ్రం డ్రంక్ డ్రైవింగ్ చేస్తే అది తప్పు అవుతుంది తప్ప వెళ్ళడం తప్పు కాదు తప్పు కాదు కదా మరి ఇంకా సత్వగుణం సత్వగుణం కాదు హనీమూన్కు వెళ్తే సత్వగుణం ఎలా అవుతుంది రిజవం అయితే హనీమూన్కు వెళ్ళచ్చా మనొచ్చు ఐ డోంట్ నో ఐడోంట్ నో హనీమూన్కి వెళ్ళడం నిజోగుణం ముప్పై మ్యారేజ్ యానివర్సరీ అని బయలుదేరారనుకోండి దాన్ని ఏమన్నాది ఏదో పని కూడా ఎప్పుడే పెళ్ళాడే బయలుదేరి వెళ్ళే వాడికి బ్లస్ థర్టీ ఎయిత్ మ్యారేజ్ యానివర్సరీ అని నేను సిమ్లా పోతున్నాను సిమ్లా వెళ్ళారనుకోండి దట్ ఈజ్ ఆరంభ ఎటువంటి ఆరంభం అది నిజోగుణ ప్రధానమైన దీనికోసం గృహస్థులే కనకల్లా నాకు నాకు అరవై ఏళ్ళు వచ్చే మీరు అందరూ నాకు పుష్పాభిషేకం చేయమన్నాను అనుకోండి అది నిజ గుణమే అవుతుంది పుష్పాభిషేకం చేయమంటే ఏం చేస్తారు ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చి మెత్తిమే పోస్తారు అదే కదా వాటికి సుగంధమే ఉండదు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉండే పువ్వుల్లో సుగంధమే ఉండదు అవి ఎలా పసరు కప్పు కొడుతూ ఉంటాయి కురుపు స్థాయిలో పుట్టు ఏదో గతాధిగతితో లోక ఎన్ నో సెన్స్ ఇన్ ఆల్ దాట్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ రజోగుణ రజోగుణం ఏదో నాలుగు మల్లెలు ఇలా పెట్టి మెళ్ళ వేశారనుకోండి అది సత్వగుణం గజమాలని వేశారనుకోండి అది రజోగుణం ఇంకా తమో గుణంలోకి వెళ్ళినా కూడా వేడచ్చు కాబట్టి ఆరంభ ఆరంభ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ దట్ ఈజ్ ఆరంభ ప్రవృత్తి హీస్ ఏ నార్మల్ యూజువల్ యాక్టివిటీ దట్ ఈజ్ ప్రవృత్తి ఆ ప్రవృత్తి రాగద్వేష ప్రేరితమైతే రజోగుణం అయిపోతుంది ఇంకా ఆరంభ మీరు ఏదైనా మొదలు పెట్టాలనుకోండి భగవద్గీత పదమూడో అధ్యాయం పూర్తయిపోయి పద్నాలుగో అధ్యాయం మొదలుపెట్టామనుకోండి అది రజోగుణం అనకూడదు అది రజోగుణం ఇంకా అది ఆరంభం చేశారు కాబట్టి రజోగుణం ఏమండి ఇప్పుడు సపోజ్ యూ స్టార్ట్ some new business. ఇప్పుడు యోగా స్టూడియో ఇక్కడ పెట్టి యోగా స్టూడియో బాగా ప్రాఫిటబుల్గా ఉంది కనుక జిబ్లీ హిల్స్లో కూడా ఇంకో యోగా స్టూడియో ఓపెన్ చేశారనుకోండి దట్ ఈజ్ రజోగుణ ఏసీ యోగా అయినా గుణవ రజోగుణమ ఇదార్ ది పాయింట్ దట్ ఇది ఆల్ రజో గుణ అన్ని రకాల లోభం కూడా కాబట్టి అంచేతనే అయితే మీకు ఈ ఆరంభ అనే మాట చాలా జాగ్రత్తగా గమనించదగ్గది శ్రీకృష్ణుడు పన్నెండోధ్యాయంలో చెప్పాడు సర్వారంభ పరిత్యాగి అన్నాడు వ్యోమే భక్త సమయప్రియ అంటే ఆరంభం అనేది చేయొద్ద అన్ని రకములైన ఆరంభాలని పక్కన పెట్టకూడదు జస్ట్ జీవితాలు అలా ఎందుకు చెప్పాడంటే ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ మానవుడై పుట్టినందుకు మన జీవిత లక్ష్యమేమి అంటే భక్తి కర్మయోగంతో జీవితాన్ని ప్రారంభించి భక్తి యోగంలో బాగా మునక వేసి జ్ఞానయోగంలోకి మిగ్గుదేలవలేము ఆ విధంగా పరమేశ్వరుని యొక్క కృపను సంపాదించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవలేము అది మానవ జీవితానికి లక్ష్యం మనిషే పుట్టిన అందుకోసం దానికోసం మనిషే పుట్టాడు ఆ పని చేయకుండగా ఆ దారిలో నడవకుండగా మీరు రజోగుణానికి బానిసలే ఎవేవో ఆరంభాలు మొదలుపెట్టి డబ్బు పోగేస్తాను లేకపోతే భోగ సాధనాలు పోగేస్తాను లేకపోతే లోకంలో కీర్తి ప్రియత్వము లోకంలో సెలబ్రిటీ స్టేటస్ కావాలి అని దానికోసం తన పేరు ప్రఖ్యాతులను లోకమంతా ప్రచారం చేసుకుంటాను అని ఎవేవో మీరు మొదలుపెట్టారనుకోండి అది రజోగుణం అవుతుంది ఇప్పుడు నేను ఏదో ఒక యాగం చేస్తానని నా ఫోటో పెట్టి ఊరంతా వాల్పోస్టర్స్ పెట్టాను అనుకోండి అది ఏమిటవుతుంది అది రజోగుణం అవుతుంది తప్పు అని ఆయన అంటారా ఐనాట్ అని కూడా తప్పు ఒప్పు ఇట్ ఈస్ రిజోగుణ బికాజ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ఎ డిజైర్ ఎన్ యాక్షన్ యూ బిగిన్ విత్ డిజైర్ దట్ ఈస్ రెజోగుణ కాబట్టి అటువంటి ఆరంభము సాధకులకు పద్ధతి మంచిది కాదది అందుకోసం ఆయన ఏం చెప్తే సలహా చెప్పాడు సర్వారంభ పరిత్యాగి నేను ధ్యానం చేసుకుంటాను గీతడు అధ్యయనం చేస్తాను లేదా యోగ వాసిష్టాన్ని మననం చేస్తాను అని ఆలోచించండి తప్ప ఇంకో బిజినెస్ మొదలు పెడతాను లేదా ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెడతాను డోంట్ స్టార్ట్ లైక్ దాట్ దట్ ఈజ్ నాట్ ఫర్ యూ కాదండి వాళ్ళందరూ వాళ్ళందరూ ఇజ్ డిఫరెంట్ వేర్ ఆల్ సంసారీస్ ఇవన్నీ సంసారీ అలవాట్ దట్ ఇదే ఐడియా సర్వారంభ పరిత్యాది కాబట్టి కొత్త కొత్తవి మొదలు పెడుతూ ఉంటాడు సో సిమెంటు ఇండస్ట్రీలో ఉండి కంప్యూటర్ అంటాడు గ్యా గ్యాస్ అండ్ పెట్రోల్ ఇండస్ట్రీలో ఉండి కూర డాయిలర్ వ్యాపారం మొదలు పెడతాయి ఏమో కొత్త కొత్త మొదలు పెడతారు డబ్బు ఉంటుంది ఇన్వెస్ట్ చేసేదో సంబంధం సో ఇలాంటివన్నీ ఆరంభించినట్లయితే దాంట్లో మీరు సంసారంలో మరింత చిక్కుకుపోతారు కాబట్టి అటువంటి ఆరంభం అన్నది మీ అనుకూలం కాదు కాబట్టి ఆరంభ ఇటువంటి ఆరంభము అధ్యతనే సర్వారంభపరిచాలి అని చెప్పాడు సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇటువంటి ఆరంభములని కొత్త కొత్తలు ఏవో మొదలు పెట్టడం అన్నది ఒక ఇచ్ఛ చేత ఒక ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్తో ఏవో కొత్త కొత్త కొత్తవన్నీ మీరు మొదలు పెడుతూ ఉంటాయి అదంతా రజోగుణ లక్షణము దానికోసం గృహస్థ అనక్కర్లేదు సన్యాసవచ్చు ఏవో చందాలు వసూలు చేసి అక్కడ ఆశ్రమం కడతాను అన్నారనుకోండి మీకు దాంట్లో మీ ఇచ్చే దాని వెనకాల మీ యొక్క స్వార్థం ఉందనుకోండి అప్పుడు అది రజోగుణం అయిపోతుంది ఇది రాష్ట్రం సమాజ జీవనంలో మీరు సత్వగుణాన్ని కన కనపడదు చాలా అర్థంగా ఎందుకంటే మొత్తం రెలిజియస్ సీన్ అంతా కూడా రజోగుణంతో నిండి ఉన్నాయి రజోగుణము తమోగుణం రిలీజియస్ సీన్ అంతా కూడా తమోగుణంతో నిండిపోయింది రజోగుణంతో తమోగుణం అంటే ఏమిటి అనేకానేకములైనటువంటి మూఢ విశ్వాసాలు అదంతా కూడా తమోగుణం దాంట్లో ఎక్కడ అయోటా స్కూతున్నది ఎనిమిది రంగురాళ్ళు నెంబర్లు అంకెలు అక్షరాలు ఇది మార్చేసుకో అది మార్చేసుకో ఈ బొమ్మ జేబులో పెట్టుకో ఆ ఉందరం చేతికి పెట్టుకో నీ కోరికలు తీరిపోతే నీకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇదంతా కూడా తమగం దాంట్లో ఎక్కడ అసలు జ్ఞానం అనేది ఒక సుతరాము కూడా లేదు వెరీ అమేజింగ్ సోషల్ కండిషన్ కాబట్టి ఆరంభ ఆరంభ కర్మణాం కర్మణాం ఆరంభ వెనక్కి వస్తుంది అది రజోగుణ లక్షణము తర్వాత ఇంకేమిటి చూద్దాం భాష్యకారులు ఏమంటారు చూద్దాం రజస ఉద్భూతస్ ఇదమం చిహ్నం హం బాగా వర్ధిల్లినప్పుడు ఇది గుర్తు ఏమిటి లోభ పర నేను చెప్పేదేదో చెప్పాను భాష్యకారుని చెప్పేసి చూడగలిగారు పరద్రవ్యాది ఇతరుల సొమ్మును తీసుకునే కోరిక ఆదిత్స అంటే ఆదాతునిచ్చ ఇతరుల సొమ్మును లాగాలనే కోరిక సో ఇతరుల సొమ్మును లాగాలి ఎప్పటికీ ఎదరవాడి జేబులో ఉన్న డబ్బులు మన జేబులోకి వచ్చేయాలి అదే గోలు దాన్ని లోభముతాయి ఆ లక్షణం మీకు ఎక్కడైనా కనబడితే అది రజోగుణము మిగతాదంతా రేపు క్లాస్లో ఫినిష్ చేద్దాం ఓం పూర్ణ పూర్ణం పూర్ణ పూర్ణము ద్యతే పూర్ణశ్చ పూర్ణమే